ఇంట్లో ఉన్నాడా లేడు గుంటూరులో ఉన్నాడు ఎందుకు అతని దగ్గర నా పుస్తకం ఒకటి ఉన్నది వాడి పుస్తకాలన్నీ మా నాన్నగారి పెట్టిలో ఉన్నాయి తాళంచెయ్యి మా అమ్మ దగ్గర ఉంది అలాగా మీ నాన్నగారు ఎక్కడున్నారు ప్రస్తుతం ఇక్కడ లేరు మీ అమ్మగారు ఉన్నారా ఆమె కూడా లేరుట్ స్టార్ట్ రవి అన్నయ్య ఇంట్లో ఉన్నాడా రవి అన్నయ్య ఇంట్లో ఉన్నాడా లేడు లేడు గుంటూరులో ఉన్నాడు గుంటూరులో ఉన్నాడు ఎందుకు ఎందుకు అతని దగ్గర నా పుస్తకం ఒకటి ఉన్నది అతని దగ్గర నా పుస్తకం ఒకటి ఉన్నది వాడి పుస్తకాలన్నీ మా నాన్నగారి పెట్టిలో ఉన్నాయి వాడి పుస్తకాలన్నీ మా నాన్నగారి పెట్టిలో ఉన్నాయి తాళం చెయ్యి మా అమ్మ దగ్గర ఉన్నది తాళం చెయ్యి మా అమ్మ దగ్గర ఉన్నది అలాగా మీ నాన్నగారు ఎక్కడున్నారు అలాగా మీ నాన్నగారు ఎక్కడున్నారు ప్రస్తుతం ఇక్కడ లేరు ప్రస్తుతం ఇక్కడ లేరు మీ అమ్మగారు ఉన్నారా మీ అమ్మగారున్నారా ఆమె కూడా లేరు ఆమె కూడా లేరు డ్రిల్స్ రెపిటేషన్ డ్రిల్ స్టార్ట్ మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా నారాయణరావు ఎక్కడున్నాడు నారాయణరావు ఎక్కడున్నాడు కమలారాణి గారు మీ ఇంటి దగ్గర ఉన్నారు కమలారాణి గారు మీ ఇంటి దగ్గర ఉన్నారు ఇక్కడ మీ నాన్నగారు లేరు ఇక్కడ మీ నాన్నగారు లేరు మా ఇంట్లో మీ అమ్మగారు లేరు మా ఇంట్లో మీ అమ్మగారు లేరు రవి మా స్నేహితుడి ఇంట్లో లేడు రవి ఇంట్లో లేడు మీ నాన్నోపాలరావు గారు కాలేజీలో ఉన్నారా గోపాలరావు గారు కాలేజీలో లేరు మాస్టర్ గారు క్లాసులో ఉన్నారా క్లాస్ లేరు. లేరు. ఈ ఈ మా లో మీ స్నేహితుడు చెట్టు దగ్గర ఉన్నాడా మా స్నేహితుడు చెట్టు దగ్గర లేడు రవి ఇప్పుడు లో ఉన్నాడా రవి ఇప్పుడు లో లేడు సబ్స్టిట్యూషన్ రవి ఇంట్లో ఉన్నాడు ఆయన ఇంట్లో ఉన్నాడు సీత గారు సీత గారు ఇంట్లో ఉన్నారు మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారు వాడి పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి కళలు వాడి కలాలన్నీ నా దగ్గర ఉన్నాయి కాగితాలు వాడి కాగితాలన్నీ నా దగ్గర ఉన్నాయి మందులు వాడి మందులన్నీ నా దగ్గర ఉన్నాయి సీసాలు వాడి సీసాలన్నీ నా దగ్గర ఉన్నాయి